భ్యో నమే ఓ గణనా గణపతి జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణన శృణ్వన్నోతిభి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మాచార్యపర్య వందే గురుపరంపరామహం సముద్ధ మృత్యు సంసారసాగరా భవామి చిరాత్పా మయ్యా వేషితేత ఆ శ్లోకం భాష్యం చెప్పాలండి ఓ ఇంకా స్టార్ట్ చేశాం ఇంకా విస్తారంగా చెప్పలేదు ఎవరైతే పైన చెప్పిన విధంగా ఆరో శ్లోకం పైన అంటే ఆరో శ్లోకం ఆరో శ్లోకంలో చెప్పిన విధంగా ఎవరైతే ఈశ్వరుని ఉపాసన చేస్తారు ఒకసారి అనుకోవాలి ఆరో శ్లోకంలో చెప్పిన విధముగా అంటే రీక్యాప్ అంటారు చూడండి ఆరో శ్లోకంలో ఈశ్వరుణ్ణి ఉపాసన చేసే పద్ధతి చెప్పారు సగుణోపాసన అంటే దేహాభిమానం ఉండి నేను కర్తను భోక్తను అనే భ్రమ ఉన్నంత వరకు అంటే ఒక మాటలో చెప్పాలంటే మనమని సంసారులు అని అర్థం సో సంసారంలో ఉండడం తప్పు కాదు కానీ సంసారంలో ఉండి దాని నుండి బయటపడే ఉపాయాన్ని ఆచరించకపోవడం దోషమవుతుంది కింద పడడం తప్పు కాదు కింద పడి లేవకపోవడం చాలా తప్పు కనుక మనము సంసారలము అయి ఉన్నాము అజ్ఞాన కల్పితమైన కర్తృత్వం భోక్తృత్వాలను నెత్తిమీద పెట్టుకుని ఉన్నాము జీవిస్తున్నాము దేహాభిమానము కలిగి ఉన్నాము ఈ స్థితిలో మనము ఈశ్వరుణ్ణి ఉపాసించవలము ఏ పర్యపాసతే ఎవరైతే ఉపాసన చేస్తారో ఎలా ఉపాసన చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాయింట్స్ నేను విస్తారంగా చెప్తాను ఒకటి సకల కర్మలను ఈశ్వరుని ఎందు సమర్పించి ఆచరించాలి సకల కర్మలు అంటే కూడా విస్తారంగా చూశాము కాగిక వాచిక మానసిక కర్మలను ఈశ్వరుని ఎందు సమర్పించి ఆచరించాలి తర్వాత లౌకిక కర్మలు మళ్ళీ రెండు రకములు శరీర యాత్రకు చేసే కర్మలు స్నాన పానాదులు తర్వాత జీవిక కుటుంబ పోషణ కోసం చేసే ఉద్యోగము ఇత్యాది కర్మలు రెండు కలిపి లౌకిక కర్మలు వీటిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితోటే చేయాల్సి ఉంటుంది ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట అంటే ఆ కర్మలయంలో మమకారమును సన్యస్య అంటే త్యాగం చేయాలి ఏం త్యాగం చేయాలి ఆ కర్మలయంలో మమకారమును తర్వాత కర్తృత్వ రూపమైన అహంకారమును ఫలేచ్చను ఫలమునందరి తృష్ణను వీటిని త్యాగం చేసి కర్మని మాత్రం జాగ్రత్తగా చేసుకుంటూ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించగలను నెంబర్ వన్ మత్పరాహ జీవితము యొక్క లక్ష్యము సంసార సంసారము కాకూడదు సంసారంలో ఉంటాం తప్ప సంసారం మన హృదయంలో ఉండకూడదు మన జీవిత లక్ష్యాలు సాంసారికములు కాకూడదు సాంసారిక లక్ష్యాలు ఎలా ఉంటాయి మూడు రకాలుగా చెప్పచ్చు ఒకటే ధనమును పోగు చేయుట లక్ష్యము రెండు భోగములను అనుభవించుట లక్ష్యము మూడు స్వర్గమును పొందుట లక్ష్యము ఈ మూడు సంసారానికి సంబంధించిన లక్ష్యాలు ఈ లక్ష్యాలు ఉండకూడదు ఎప్పుడైతే సంసారమునకు చెందిన లక్ష్యములను మనము వివేకబుద్ధితో తిరస్కరిస్తామో అప్పుడు ఇంకా ఒకటే లక్ష్యం మిగిలి ఉంటుంది అదే ఈశ్వరుని పొందుత మత్పరాహ ఇది రెండవ రెండవ క్వాలిటీ రెండవ గుణం ఆ విధంగా ఈశ్వరుని ఉపాసించాలి రెండు మూడు అనన్యోగము ఇది మూడు అనన్యోగము ఉండాలి అనన్యోగము అంటే దాన్ని కూడా నేను మళ్ళీ విస్తారంగా చెప్పాను సంగ్రహంగా భక్తుడికి దేవుడికి మధ్యలో ఇంకోటి ఉండకూడదు డబ్బు ఇత్యాది కామన ఏది ఉండకూడదు భక్తుడికి ఈశ్వరుడికి మధ్య నడుల ఇదేమీ ఉంది అది అన్య లేని యోగము రెండవది ఈశ్వరుని ఎందు నానాత్మూ లేదు ఈశ్వరుడు ఒక్కడే రాముడన్నా కృష్ణుడన్నా ఏ రూపంలో కనపడ్డా ఎన్ని రకముల ఉపాసనా భేదములు నామరూప భేదములు ఉన్నప్పటికీ ఈశ్వరుడు ఒక్కడే ఈశ్వరుని ఎందు అంతకంటే ముఖ్యమైనది అనన్య శబ్దానికి అసలైన అర్థము తను తనకు తనకు ఈశ్వరులకు అభేదం ఈశ్వరుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అనే భేద దృష్టితో చేసే ఉపాసన చాలా చాలా ఇబ్బందికరమైన ఉపాసన అలా ఉండకూడదు తత్కాలం నందు ఆ సందర్భంలో దేహాభిమానాన్ని బట్టి ఈశ్వరుడు భిన్నంగా తాను భిన్నంగా భాషించిన వాస్తవంలో ఈ భేదము సరికాదు అని గుర్తు చేసుకుంటూ మనం ఈశ్వరుణ్ణి ఉపాసించాలి కాబట్టి ఈశ్వరుణ్ణి అంటే ఉదాహరణకు ఈశ్వరుణ్ణి ప్రతిమయంలో ఉపాసించే సందర్భంలో కూడా ఆ ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు అని గుర్తు చేసుకోవడం ఇది అనన్యోగము అని అంటారు అది మూడవ లక్షణం ఈ ఉపాసనలో నాలుగవది ధ్యాయంత పర్యపాసకే ఈ ఉపాసన ఆంతరము ఇది బాహ్యమైనటువంటి కర్మానుష్ఠాన రూపమైనది అనకంటే ఆంతరమునందు ధ్యాన రూపంగా ఉండేటువంటి ఉపాసన అసలు నిజానికి ఉపాసన మాట అనగానే మీరు కర్మానుష్ఠానం నుంచి ఒక అడుగు పైకి వేసి ధ్యానంలోకి ప్రవేశించినట్టే లెక్క ఉపాసన అనే పదంలోనే అర్థం ఉన్నది అయినా కూడా ఎనీవే టు మేక్ ది పాయింట్ వెరీ క్రియర్ ధ్యాయంత ఉపాసతే బాహ్యమైనటువంటి కర్మానుష్ఠానాదు సందర్భం ఇది కాదు కనుక ఇక్కడ ఆ ఈశ్వరుణ్ణి ధ్యానించుట ఎలా ధ్యానిస్తారు రూపా రూపాన్ని ధ్యానించటము ఒక పద్ధతి శబ్దాన్ని ధ్యానించటము ఇంకొక పద్ధతి ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తన హృదయం నందు ధ్యానించుట ఈ విధంగా ఈశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలి అలా ఎవరైతే ఉపాసన చేస్తారో కేశాం అహం సముద్ధ నేను వారిని కేశాం షష్ఠికి వారిని ద్వితీయార్థం చెప్పాలి వారిని నేను ఉద్ధరించదను ఉద్ధరించుట అంటే మునిగిపోతున్న వాడిని జుట్టుపట్టుకుని పైకి లేవనెట్టుత సో దట్ వాడు బతుకుంటాడు దాన్ని ఉద్ధరించుతా అంటారు ఉద్ధరించాలి సముద్రంలో మునిగిపోతున్న వాడిని నావలో కూర్చుని ఉన్నవాడు జుట్టు పట్టుకుని లాగి పైకి లాగి వాడిని ప్రాణాలని కాపాడి నావలో కూర్చోబెడతాడు దాన్ని ఉద్ధరణము అంటారు నేను ఆ పని చేస్తాను అంటే ఇక్కడ సముద్రం ఏమిటి మరి మృత్యు సంసార సాగరాట మృత్యుతో నిండిన నిండి ఉన్న సంసారం మృత్యుయుక్త సంసార మృత్యు సంసార మధ్యమదలోపసమాసం శాఖపార్థివతే శాకపార్థివ అంటే శాక శాఖప్రియ పార్థివ కూర రాజుగారు అంటే కూర చాలా ఇష్టమైన రాజుగారు అని అర్థం ఓకే శాకమంటే కూర పార్థివ అంటే మహారాజు శాఖపార్థివ అంటే ఆయన ఫలన కూడా చాలా ప్రీతి అని ఆ మధ్యలో ఆ ప్రీతి అనే మాట ఆ సమాసంలో ఉంటుంది శాఖపార్థివ అన్నట్టుగానే ఇక్కడ మధ్యమ పదలోప సమాసం మృత్యు సంసారము అంటే మృత్యువుతో కూడి ఉన్న సంసారం ఈ సంసారము మృత్యువు చేతను గ్రస్తమై ఉన్నది గ్రస్తము అంటే పట్టుకునబడి ఉన్నది ప్రతీది మృత్యువు చేత పట్టుకోబడి ఉంటుంది లేదు సంసారంలో దేనిని చూసినా ప్రతీది ఇంకా దానికి ఎక్సెప్షన్ ఏం లేదు ప్రతీదీ మృత్యువు చేత పట్టుకునబడి ఉంటుంది నేను నిన్న కాటన్ మహాశైడ్ కట్టించినటువంటి బ్యారేజీ చూశాను గోదావరి నది దర్శనానికి వెళ్ళి ఆ బ్యారేజీ చూశాను చూస్తే ఆ మహానుభావుడు ఆయన పెట్టిన ఆ దూలాలు స్తంభాలు ఉన్నాయి ఇంకా మన వాళ్ళేమో యాడ్ చేయలేదు వాటికి అలాగే అవే ఉన్నాయి వీళ్ళు కొత్తగా కట్టింది లేదా అనిపించింది అవప్పుడే శిథిలం అవుతున్నాయి ఆ ఇనప దూలాలు అన్నీ వీళ్ళు కొంచెం రంగేనా వేయాలి కదా ఇప్పుడు కాటన్ గారు కట్టి ఆయన వెళ్ళిపోయాడు స్వర్గస్థ స్వర్గస్థలే కొంచెం రంగు ఏదో వేసి ఆ బోంట్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి బహుశా చేస్తూ ఉండుంటారు నాకు ఎందుకు సరిగ్గా తెలియలేదు అది కాబట్టి అప్పుడు అనిపించింది ఓహో ఎప్పుడో కాటన్ కట్టిన కాటన్ మహాశైడ్ కట్టినటువంటి ఈ డ్యారేజీ ఈ డ్యామ్ ఇది క్రమక్రమంగా శిథిలమవుతుందా నాకు భయం సో అంటే అర్థమేంటి సిమెంటు తోటి రాళ్లతోటి కట్టినవి కూడా శిథిలమైపోతుంది ఆ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కట్టిన వదితెన హోటల్ వంద సంవత్సరాలు రైలు తోటి పోయాయి ఇప్పుడు అది శిథిలమైపోయి ఏమోటగా ఊరొస్తుంది ఆ ఈనంతా కూడా ఆక్షన్ వేయాలని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు సో ఎనివే ఈ అంటే అలాగంటి కట్టడాలు కూడా శిథిలమైపోతుంటే ఇంకా ఏది మృత్యువు చేత గ్రస్తము కానిది ఈ లోకంలో కొండ కొండలు పూర్వం కర్నూలు వెళ్తుంటే ఆ శంషాబాద్ ఏరియాలో కొండలు ఉండేవి ఇప్పుడు ఎక్కడ కొండలు లేవు అన్ని కొండలన్నీ ఫ్లాట్ అయిపోయాయి నోమోర్ హిల్స్ కొండలే లేకుండా అయిపోతే ఇక ఇంకా ఏది సృష్టిలో నదులు సరస్వతీ నది రిజర్పేడ్ ఫ్రమ్ ది సీన్ గా ఇప్పుడు ఊరికే సరస్వతి అని మనం ఊహించుకోవడమే తప్ప సరస్వతి అని ప్రవహించే నది లేదు గోదా గంగా లా అయిపోతుందని చెప్పేసి ధూమ్స్ ఇడే ప్రెడిక్టర్స్ అని కొంతమంది అంటారు గంగ ఉండదు అనేప్పుడు ఈ గుండెల్లో రాయిబడ్డ పను ఇప్పుడు గంగ ఉండకపోతే ఇంకేం మిగిలింది ఇండియాలో ఉండదు అరవై ఏళ్ళ తర్వాత గంగ ఉండదు అని వాళ్ళతో సైంటిఫిక్గా అదంతా ప్రూవ్ చేస్తుంది సో ఈ విధంగా మా నదులు పర్వతములు అవి స్థిరములు అవి పోవు సంచేతనే ఏదైనా స్థిరంగా ఉండి దాన్ని చెప్పాలంటే నదులతోటి పర్వతాలతోటి పోలుస్తారు ఉదాహరణకి రామాయణంలో శ్లోకం ఉంది యావత్ స్థాస్యంతి గిరయ సరిత మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి అంటే అంటే కొండలు నదులు ఉన్నంత వరకు రామాయణ కథ ఉంది అంటే పాపం వాల్మీకి మహర్షి అనుకున్నాడు కొండలు నదులు స్థిరంగా ఉంటాయనుకుని పోలికి పెట్టాడు అది మరి ఇప్పుడు చూస్తే ఆ పోలికి కంటే మరో పోలికి ఏదైనా వెతుక్కోవాల్సి ఉంటుంది ఇంకెక్కడ ఇంకేం పోలిక మీరు కొండలు నదులు స్థిరం అన్నది అది కాకపోతే ఇంకేముంది స్థిరం ఈ లోకంలో సర్వము మృత్యు చేత గ్రస్తమై ఉన్నది అందమైన జుట్టు నేను చెప్పే ఉంటాను బహుశా అందమైన జుట్టు క్రాఫింగ్ క్రాసింగ్ అనేవారు మరి ఇప్పుడు ఏమంటున్నారో నాకు తెలియదు ఈ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ వాట్ వర్డ్ కొద్ది ఇంగ్లీష్ వర్డే కదా మరి తెలుగు కాదు బహుశా క్రాఫ్ట్ ఆ కాఫ్ దానికి ఐఎంజీ పెట్టి ఇంకో పీ వేయాల్సి ఉంటుంది అదే ఉంటుందా లేకపోతే ఎఫ్ ఏమైనా వస్తుందా అక్కడికి క్రాసింగ్ అని సిఆర్ ఏఎఫ్ అలాంటిది ఉందా ఒకసారి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మొత్తానికి క్రాఫింగ్ దానికి నూనెలు రాసి ఆ తుమ్మిదల గుంపు వలె చాలా అందంగా దాన్ని తయారు చేసి పెడితే వేసినవి రాసి ఎగిరిపోకుండా ఎగిరిపోకుండా వేసనైనది రాసి అలాగ టిప్ టాప్ ఎవర్ ఫ్రెష్ అలా పెడితే చూస్తుండగా ఇంతటి అందమైన కేశములు కూడా తెల్లబడిపోతాయి కొంతకాలానికి ఊడిపోతుంది He doesn't like it. Ball head, people don't like ball head. Anchatane, hair transplantation is a major surgery going on in Hyderabad, my name is. People don't like ball head, they don't like. Ball head, they have the scent of the head. They have the scent of the head. Only fringes of the head. That is what is called ball head. People don't like it. Come to hair transplantation, they have to be fine. పళ్ళు పళ్ళు గట్టివి కదండి కాబట్టి శరీరంలో పళ్ళు హార్డ్ నట్స్తుంది గట్టివి అవే విరిగిపోయి ఊడిపోతుంటే ఇంకా ఏది మిగులుతుంది శరీరంలో పళ్ళకే దిక్కు లేకపోతే ఇంక ఏదైనా మిగులుతుందో ఆ శరీరం సర్వం మృత్యునా గ్రస్తం ఆ మాట ఎందుకు చెప్తారంటే హరతి నివేషర్వం ఎందుకు చెప్తారంటే రెండు హెచ్చరికలు చేయడం కోసం చెప్తారు ఒకటి నీవు ధనమును ప్రోగు చేయకు ఎందుకు ప్రోగు చేయటం ప్రోగు చేసినంతా పోయి మహాభాగ్యానికి ఈ ప్రోగు చేయటం అనే ఇచ్చి కూడా ఎందుకు ప్రోగు చేయకు ఎందుకంటే నీవు ప్రోగు చేసిన ధనము బ్యాంకులో కొంత వినపెట్టిలో కొంత మిగిలిపోతుంది వీడి పోయినప్పుడు వీడితో పాటు రాదు నెంబర్ వన్ తెలుసుకో నెంబర్ టూ నా వాళ్ళు నా వాళ్ళు అని ఆసక్తి పెట్టుకోకు నే వస్తు ఎందుకంటే భార్య వీడు పోయినప్పుడు భార్య గుమ్మందాకా వస్తుంది కొడుకు శ్మశానం దాకా వస్తుంది గుమ్మం దాకా వచ్చి లోపలికి వెళ్తుంది శ్మశానం దాకా వచ్చి మీరు వెనక్కిపోతాయి కొడుకు వీటితో రాదు కాబట్టి మృత్యు యొక్క లక్షణాన్ని మీకు మనం చేస్తున్నాం కాబట్టి ఆసక్తి పెట్టుకోకు మరి ఇంకేం చేయాలండి మేము డబ్బేమో బ్యాంకులోనూ వినప్పట్లోనే ఉండిపోతుంది అది గుమ్మం దాకా కూడా రాదు భార్య గుమ్మం దాకానే వస్తుంది కానీ శ్మశానం దాకా ఆవిడ రాదు కొడుకు శ్మశానం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత ఒక కడుగు వాడు ముందుకు రాడు ఇప్పుడు మనతో వచ్చేది మనం చూసుకోం మనతో వచ్చేది ధర్మము అదొక్కటి మాత్రమే మనతో వస్తుంది ధర్మము అంటే ఆత్మధర్మము ఏ ధర్మమైనా ఆత్మధర్మమైనా పుణ్యాది ధర్మమైనా అదే మనతో వస్తుంది ఈ విధంగా సంసారములో మనకి మృత్యువు యొక్క హేళ విలాస మనకి చాలా దృఢంగా కనపడుతుంది మనం కేవలము అజ్ఞానము చేత మాత్రమే ఆ మృత్యువు యొక్క విలాసము మనం పట్టించుకోకుండా ఉండగలుగుతాము అంత డేంజరస్ మృత్యువు చేత గ్రస్తమై ఉన్నది ఈ సంసారం ఇది సముద్రం దీని నుంచి మనంతటా మనము గట్టెక్కేటువంటి సందర్భమే లేదు సముద్రంలో పడిపోయినప్పుడు ఎవరో ఒకరు వచ్చి తప్ప మనంతటా మనం గెట్టెక్కడం సాధ్యం కాదు ఆ విధంగా వాడను నేను నేను తప్పక గట్టెక్కిస్తాను ఎంత టైం పడుతుంది ఎంత లాంగ్ వెయిట్ చేయాలి మేము ఎంతకాలం వెయిట్ చేయాలి సముద్రంలోనూ భవామి నచ్చిరా ఎక్కువ పట్టదు చాలా తొందరగానే నేను గట్టెక్కిస్తాను తొందరగా గట్టెక్కిస్తాడంటే ఆయన ఏదో బిజీగా ఉంటాడా అంచేతన ఉంటారా ఆయన బిజీగా ఉంటాడు ఏదో లక్ష్మీదేవితోటి కలిసి పాచికలాడుతున్నాడు ఫ్రీగా లేడు మాట మధ్యలో వెళ్ళిపోతా ఆవిడ కోపం వస్తుంది అంచేతం రావడానికి కొంచెం డిలే అవుతుందా అంటే అవునా అలా అయితే చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ ప్రాణాంతకం సముద్రం మధ్యలో వీడు ప్రాణాలు పోతాయని గెలగలు అడుగుతుంటే అక్కడ పాచిలాట పూర్తి కాలేదనేమో ఆవిడ కోపం వస్తుందని ఆవిడ చిన్నపుచ్చుకుంటుందని నేను రావడం మానేస్తే అది అది పద్ధతిగా ఉన్నట్టు లేదే అలాంటి ఆయన్ని ఎంతకాలం నమ్ముకోగలుగుతాం అది కాదు వీడికి అలా కథల్లో చెప్తారు ద పాయింట్ ఈజ్ ఆలస్యం అనేది మనవైపు నుండే ఉంటుంది భవామి నచ్చిరా పాఠ ఆటంకం ఆ ఆబ్స్టికిల్ ఏదైనా ఆటంకం ఉన్నా అది మనమే ఆలస్యం ఉన్నా కూడా అది మనమే ఆ పర్యుపాసత అయిన పైన చెప్పారే ఆ ఉపాసనను మనం సరిగ్గా చేయకపోవడం ద్వారా ఆలస్యాన్ని మనమే క్రియేట్ చేసుకుంటాము ఆ ఉపాసనలో కొంత చీటింగ్ కొంత కన్నీ ఇలాంటివి ప్రవేశపెట్టడం ద్వారా ఆ మనమే ఆటంకాలను సృష్టించుకుంటాము you are your only obstacle you are your only obstacle you are your only enemy this shastra a philosopher said i have discovered my enemy and that is myself kabatti akada machira ante arthavadu anta alaseyagochu alase kaavakkarana kaarakaram ledu kuda there is no need for this to happen to be delayed no need అది మన మీదనే ఆధారపూడ ఉంటుంది హే పార్థ ఓర్జున ఎవరిని ఆ విధంగా ఆయన ఉద్ధరిస్తారంటే మయ్యావేశిత చేతసాం ఎవరి యొక్క మనస్సు అయితే నా ఎందే ప్రవేశపెట్టబడి ఉన్నదో మనము మనస్సును ఈశ్వరుని ఎందు ప్రవేశపెట్టాలి ఈశ్వరుని ఎందు మనస్సును ప్రవేశపెట్టాలి అది ఎలాగంటే అలా అయితే ఏం చేయాలి ఇంకా మార్కెట్కి వెళ్ళొద్దు ఉద్యోగానికి వెళ్ళొద్దు రోడ్డు మీదకి వెళ్ళద్దు ఎప్పుడు టెంపుల్ ముందు కూర్చుని అలా దేవుడిగా చూస్తూ కూర్చోవాలా విజిట్ ది వే నాట్ నెసరీ దట్ ఈజ్ నాట్ ది వే అలా అలా వర్కౌట్ కూడా కాదు ఎందుకంటే టెంపుల్లోనే ఇరవై నాలుగు గంటలు కూర్చుని ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే కూడా ఉపయోగం లేదు కాబట్టి దట్ ఈజ్ నాట్ ది పాయింట్ దృష్టి ఆ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఉందా ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అది ఈశ్వరుని మీదనే ఉండాలి ఎక్కడున్నా కూడా శ్రీరామకృష్ణుల వారు ఒక ప్రశ్నాంతం ఇచ్చారు అది ఇంట్రెస్టింగ్ ఇలస్ట్రేషన్ మీరు ఆలోచించండి అది బాగుందని మీకు అనిపిస్తే యూ టేక్ ఇట్ అదేమిటంటే ఈమె ఆ బియ్యం దంచుతూ ఉంటుంది రోలులో పోసి బియ్యం దంచుతూ ఉంటుంది ఆ బియ్యం దంచుతున్న ధాన్యాన్ని పోసి దంచుతూ ఉంటుంది ఆ ధాన్యం కొంచెం చెదిటి రోలు చుట్టూ పడతాయి రోలు చుట్టూ అంటే బయట కాదు ఆ హోల్ ఉంటుంది కదా రోల్కి దాని చుట్టూ పడతాయి పట్టినవి మళ్ళీ మధ్యలో లోపలికి తోసేస్తూ ఉంటుంది మళ్ళీ దంచుతూ ఉంటుంది ఇలా దంచుతూ ఉండగా ఈ లోపల ఎవడో పాలు పట్టుకొస్తాడు ఆ పాలు సరిగ్గా పట్టుకొచ్చావా లీటర్ తెటర్ తెచ్చావా అని వాడు ఇక్కడ నా అక్కడ పెట్టి వెళ్ళు అని వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అయినా దంచుతూనే ఉంటుంది ఈ లోపల పిల్లాడు ఏదో చేసాయి ముట్టుకోకూడదండి అలా పో అనుకో అని వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది దంచుతూ ఉంటుంది ఈ రకంగా అందరికీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడూ రోకలి ఆ హోలు పక్కన పడదు ఆ హోల్లోనే పడుతుంది రోకలి హోలు పక్కన పడింది అనుకోండి ఏమవుతుంది ఆ రోలు తిరగబడుతుందండి ఆ రోలు చెక్క రోలు రోకలి ఆ హోల్లో పడకుండా పక్కన పడితే రోలు తిరగబడుతుంది లేకపోతే రోకలి జారి మీద పడుతుంది రోకలి వెళ్ళి ఆ హోల్లో పడాలి పడితే ఏమవుతుంది హోళ్ళు ధాన్యం ఉంటాయి కదా అవి అబ్జార్బ్ చేసుకుంటాయి ఆ ఫోర్స్ని అవి అబ్జర్బ్ చేసుకుంటాయి అవి నలుగుతాయి ఆ అబ్జార్బ్స్ అవి చేయకుండా రోకలు రోలు వెళ్ళి రోకల మీద పడింది రోకలు వెళ్ళి రోలు పక్కన పడింది అనుకోండి ఆ రోకలు చేయడం జారిపోతుంది ఇట్ కమ్స్ బ్యాక్ కానీ అలా నెవర్ ఇట్ మిస్సెస్ ఎప్పుడు కరెక్ట్గా పడుతూనే ఉంటుంది అలా మాట్లాడుతున్నా కరెక్ట్గా పడుతూనే ఉంటుంది ఆ విధంగా మనం సంసారంలో ఎన్ని పనులు చేస్తూ ఉన్నా మన దృష్టి ఈశ్వరునిపై నిలబెత్తుట సంభవమే సంభవమే కాదు ఆవశ్యకము కూడా మయ్యావేశిత చేతసాం ఇప్పుడు మేఘాలు చూస్తే ఈశ్వరుడు గుర్తు రావాలి ఎందుకంటే ఈశ్వరుడు వర్షించేవాడు ఈశ్వరుడు కాలమేఘము ఈశ్వరుడే అన్నమయ్య కాలమేఘమా పిలిచాడు ఈశ్వరుడు కాలమేఘం నల్లని మేఘము ఈశ్వరుడే శ్రీకృష్ణుడు నల్లని మేఘమువలే ఉంటాడు అంటే ఆ బ్లూ కలర్లో ఉంటాడు అంటే అర్థమేంటి ఏదో నాటకాల్లోలాగా బ్లూ కలరు రాసుకుని వచ్చినట్టుగా అలా ఉంటాడనా మింద ది పాయింట్ ఆయన మేఘాన్ని పోలి ఉంటాడు అంటే మేఘరూపంగా వర్షించింది ఆయనే తర్వాత ఆ బ్లూ కలరు అనంతత్వానికి చిహ్నము ఆకాశము వినీల ఆకాశము అనంతముగా ఉంటుంది నీలమైన సముద్రము అనంతముగా ఉంటుంది కాబట్టి ఆ అనంతత్వమునకు చిహ్నం ఆయనకు ఆ రంగంటే ఆయన అనంతుడు అనే అభిప్రాయం కాబట్టి ఆ విధంగా వినీలాకాశాన్ని చూస్తే అనంతమైన ఆ ఈశ్వరుని విభూతి వస్తుంది మేఘాన్ని చూస్తే ఈశ్వరుడు గుర్తుకొస్తాడు చిన్న పిల్లవాడిని చూస్తే ఆ పిల్లవాడిలో తుణికి సలాడుతున్న చైతన్య శక్తి ప్రాణశక్తి మనకి స్మరింపజేస్తుంది గులాబీని చూస్తే ఈశ్వరుని యొక్క విభూతి స్మరణకి వస్తుంది ఏది చూసినా ఆ చూసే కన్నుని బట్టి ఈశ్వరుణ్ణి స్మరించుట సంభవము మరియు ఆవశ్యకము మయ్యావేశిత చేతాం ఏ మహర్షి అయితే ఆ విధంగా చూశాడో ఆ మహర్షియే అన్నాడు సర్వం కల్విదం బ్రహ్మ అది చూసి వచ్చిన మాట అలా దర్శనం నుంచి స్పాంటేనియస్గా ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా వెలువడిన ఒక దర్శనము ఒక విషం ఇదేమి అంటే సర్వం కల్విదం బ్రహ్మ ఎంత కూడా బ్రహ్మే ఆ పక్షులు ఈ పశువులు ఈ మానవాళి ఈ పృథివీ ఈ వాయువు ఈ మేఘములు ఈ వర్షము ఈ జలబులు ఈ ఆకాశము ఇదంతా కూడా బ్రహ్మే అది మయ్యావేషిత చేతస్వామి కనుక మనస్సును ఈశ్వరుని ఎందు ప్రవేశపెట్టవలేను ఆవేశిత అంటే ప్రవేశిత భాష్యం చూద్దాము తేషాం మదుపాసనైక పరాణం వారికి వారంటే ఎవరు పైన చెప్పిన విధముగా ఈశ్వరుని ఉపాసనయే ఏకైక లక్ష్యముగా గలవారు ఇప్పుడు ఉద్యోగం చేస్తారండి ఉద్యోగం చేస్తున్నారు అంటే డబ్బు బాగా సంపాదించడం కోసం చేస్తున్నామండి ప్రమోషన్ల కోసం చేస్తున్నాము లోకంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించడం కోసం ఉద్యోగం చేస్తున్నాము తర్వాత టు అకాంప్లిష్ సర్టన్ పర్సనల్ గోల్స్ ఉంటాయి వాటి కోసం ఉద్యోగం చేస్తున్నాము చాలామంది అలాగే ఉద్యోగం చేస్తారు అంచేతనే ఆ ఉద్యోగము దాంట్లో సంపాదించే ధనము దానివల్ల లభించే భోగాలు దానివల్ల వచ్చే కీర్తి ప్రతిష్టలు దానివల్ల కుటుంబంలో ఇతనుకుండే హోదా ఇవన్నీ కలిపి వీడిని గట్టిగా బంధిస్తాయి ఆ పురుగుని సిల్కు పురుగుని ఆ దారములు బంధ దారములను సిల్కు పురుగే తయారు చేసుకుంటుంది అవి ఏం చేస్తాయి దాన్ని గట్టిగా బంధిస్తాయి ఆ రకంగా వీడు చేసే ఉద్యోగం వీడు చేసేటువంటి బిజినెస్ వీడు చేసే సంసార కార్యములన్నీ కూడా వీడిని బంధిస్తూ ఉంటాయి ఎందుకని వీడు వీటిని ఈ చేసే పనులన్నిటినీ సంసారమునందలి ఆసక్తితో చేసుకున్నాడు తప్ప ఈ పనులను ఈశ్వరార్పణ బుద్ధితో చేయలేదు అప్పుడు ఈశ్వరుడు ఎందుకు రక్షిస్తాడు రక్షించడు ఎందుకంటే వీడికి ఈశ్వరుడి రక్షణ వీడికి అక్కర్లేదనుటువంటి ఎందుకు రక్షిస్తాడు రక్షించి ఈశ్వరుడు ఆదిత్యుని వంటి వాడు ఆదిత్యుడు వచ్చి వీరు తలుపు వేసుకు వచ్చి తలుపు తట్టి లోపలికి రాడు మీరు తలుపు తీస్తే ఓపెన్ వస్తుంది మీరు తలుపు తీనే అనుకోండి సూర్యుడికి మీరు తలుపు వేసేసి డ్రేప్స్ వేసి కూర్చోబెట్టారనుకోండి వెలుగు వచ్చి అరే నేను ఇక్కడ దాటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఓపెన్ చేయి అని మీకు హెచ్చరిక ఇవ్వదు అది ఈశ్వరుడు సూర్యుని వంటి వాడు ఎన్నెల ఎన్నెల వంటి వాడు చంద్రుని వంటి వాడు మీరు తలుపు తీస్తే మీరు మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీరు లభిస్తుంది మీరు తలుపులు మూసి కూర్చోబెడితే లభిస్తుంది కాబట్టి మధుపాసనైక పురా పరాణం మనము సంసారాన్ని బాగా గట్టిగా ఉపాసన చేస్తూ ఉంటాము ఏకాగ్రతతో తదేక లక్ష్యంగా తత్పరతతో సంసారాన్ని ఉపాసన చేస్తూ ఉంటాం నిజానికి మానవుల యొక్క ఈ సంసారోపాసన ఎంత దృఢంగా ఎంత లోతుగా ఉంటుందంటే ఎప్పుడైనా మాట వలసకి కూడా ఆ దేవుడి పూజ కూడా మీరు సంసారోపాసన కోసమే చేస్తారు తప్ప సంసారాన్ని విడిచిపెట్టడం కోసం దేవుణ్ణి పూజించడం సంసార త్యాగం కోసం దేవుణ్ణి పూజించడం సంసారంలో ఇంకా మరింత ముందుకు దూసుకుపోవడం కోసం దేవుణ్ణి పూజిస్తాడు ఇది ఎలా ఉందంటే ఆ సింకు పురుగు తన చుట్టూ దానాన్ని అల్లుకుంటా ఓ ఈశ్వర నిన్ను నేను ప్రార్థిస్తున్నాను ఈ దారో బలంగా గట్టిగా తొందరగా వచ్చేట్లా చేయనన్నట్టుగా ఉంది ఆ ప్రార్థన మానవులు కాబట్టి ఈశ్వరుణ్ణి ది మేక్ హిమ్ ఎన్ అకాంప్లిస్ ఫర్ ది వరల్డ్ గోల్స్ దే డు నాట్ వర్షపు ఈశ్వర బై గివింగ్ అప్ ది వరల్డ్ గోల్స్ ఇట్ ఈజ్ లైక్ దాట్ ఐట్ దిస్ ఆర్ దాట్ ఎనివే మధుపా అక్కడ ఏకపరా నా మధుపాసన ఏక పరాణరుని యొక్క ఉపాసన జీవితంలో ఏకైక లక్ష్యము ఎవరికో వారు వారిని నేను ఉద్ధరిస్తాను అహం ఈశ్వర అసలు సర్వశక్తిమంతుడనవు నేను ఈశ్వర అంటే సర్వశక్తిమంతుడనవు అహం నేను ఉద్ధ సముద్ధర్త పైకి లాగుతాను ఉద్ధరిస్తాను త ఇది ఆహా ఉద్ధరించుటా అంటే పైకిలాగుతా అంటే దేంట్లోనూ ఒకచోట పడిపోయి ఉంటాడు దాని నుండి పైకిలాగాలి కుత అంటే పంచమే దేని నుండి పైకి లాగుతాడు అండి ఈశ్వరుడు అని ప్రశ్న వస్తుంది అంటే నూతి నుండో ఏదో చెప్పాలి కదా పైకి లాగడం అంటే ఏదో గోయిలో నుంచో నూతిలో నుండో ఎక్కడి నుంచి ఒక నుంచి కదా సో అలా పైకిలాగుతా దేని నుండి పైకి లాగుతావా నువ్వు కుతహ ఇది ఆహా ఆట ఉంది మా చిన్నప్పుడు ఆట ఆడా ఆట ఏంటంటే అక్కడ వ్యవసాయం కోసమని ఒక దిగుడు బావి తవ్వుతున్నారు బోరు బావి అంటారు ఈ బోరు అన్నది బహుశా ఇంగ్లీష్లో బోరు అన్నటువంటి దాని ఇంకొచ్చిన తెలుగు రూపం ఉంటుంది బోరు బావి తవ్వుతున్నారు చాలా లోతుగా తవ్వుతారు దాంట్లోకి దిగేడంటే ఏదో మొత్తం మీద ఇళ్ళ వెళ్ళి జాగ్రత్తగా దిగొచ్చు కానీ పైకి రావాలంటే మాత్రం ఒక తాడు ఏదో వేసి మనకి సహాయం చేస్తే కానీ మనం పైకి రాగాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆట ఆడుతో ఆ మాయకుండా హోం కొట్టుకుంటారు నలుగురే ఆట రాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా కింద నూతులో దిగితే ఎంత బాగుంటుందో చూడం కింద గొయ్యలో ఎలా ఉంటుందో చూడాలి మనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనం వెళ్ళి ఆడుకున్నాము ముందు వీడు దిగుతాడు వాడు దిగేసి వాడిని పైప్ వచ్చేసిన తర్వాత ఇంకొకడు దిగుతాడు అంటాడు వాడు కూడా జాయిన్ అవుతాడు ఆటలు వీళ్ళలో ఒకడు దిగుతాడు దిగేసి అబ్బా ఎంత బాగుందో ఇక్కడికి గొయ్యలో అందూతి లోపల అనేసి చాలా అద్భుతంగా ఉందంటాడు అక్కడి నుంచి ఒక కేక వేస్తాడు అది రివర్బరేటైతో పైపు వస్తుంది ఎంత బాగుందో ఆ టైప్ పైకి తీసేస్తాడు అప్పుడు వీడిని నువ్వు నీ వంతురా అని వీడిని దింపుతాడు వాడు దిగిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఈ గోవే వాడు అక్కడ ఉంటాడు వాడిని ఎవళ్ళ ఉంటాడు వాడు అయా రక్షించండి అయా రక్షించండి అని కేకలు వేస్తాడు ఇప్పుడు ఆ ఈశ్వరుడే ఆ చుట్టుపక్కల రూపంగానో ఏదో రూపంగా దీన్ని వచ్చి దీన్ని రక్షిస్తాడు ఈ సంసారంలో అలాంటి వాళ్ళు మనకి ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళందరూ ఉన్నారే వాళ్ళు వాళ్ళు మన జాగ్రత్తగా జ్యోతిలో దింపి వాళ్ళు దాని కాబట్టి వాళ్ళ నమ్ముకుని నేను ఉద్ధరింపబడతాను అని అనుకోవడం కోల్పోదు తర్వాత అది వాళ్ళ ఏడలో కూడా న్యాయం కాదండి ఇప్పుడు నాకు భయం ఉందనుకోండి నా కొలియుద్దుని నీవు నాకు భయంగా ఉందిరా నువ్వు పక్కన ఉండు నన్ను నా భయం నుంచి నన్ను కాపాడు అని అంటే సరే అంటాడు కొంతసేపు అయిన తర్వాత వాడికి భయం చేస్తుంది అప్పుడు ఏం చేస్తారు కాబట్టి మన బరువు వాళ్ళ నెచ్చని పెట్టడం ధర్మం కాదు ప్రయోజనం కూడా ఉండదు మనల్ని ఈశ్వరుడు మాత్రమే ఉద్ధరిస్తాడు ఈశ్వరుడు మాత్రమే ఉద్ధరిస్తాడంటే మంచిది మనైతే ఆయన ఉద్ధరించడానికి ఏమిటి అభ్యంతరం అభ్యంతరం ఏమిటంటే నువ్వు వైపు నుంచి నువ్వు సిద్ధపడితే ఆయన ఉద్ధరిస్తాడు మదుపాసనైక పరాణా ఎనివే ఈ పాయింట్ ఈజ్ వెల్ మేడ్ మృత్యు సంసార సాగరాత్ మృత్యుయుక్త సంసార అంటే మృత్యువుతో మృత్యు సంసారీ మృత్యువుతో కూడిన సంసారము అంటే అర్థం సంసారంలో ఎక్కడ చూసినా ఏది చూసినా ఎప్పుడు చూసినా మృత్యువే మృత్యువు మృత్యువు తప్ప మరొకట్లేదు ఎక్కడ చూసిన మృత్యువు తప్ప మరొకట్లేదు ధర్మరాజు దుఃఖిస్తూ ఉంటాడు షోడశరాజ ఉపాఖ్యానం అని మహాభారతంలో ఉంది ధర్మరాజు దుఃఖిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు అటుకేసి వస్తాడు ఎందుకృష్ణ అంటాడు అంటే ఏం చెప్పుంటావు శ్రీకృష్ణ భీష్ముడు పోయాడు ద్రోణాచార్యుడు పోయాడు అంటూ మొదలు పెడతాడు ఈ కథ చాలాసార్లు అయింది కదా మళ్ళీ నువ్వు కొత్త మొదలుపెట్టేవి పోయేప్పుడే పది రోజులు ఇరవై రోజులు అయ్యింది కదా తర్పణాలు అయ్యాయి తీర్థాలు అన్నీ అయ్యాయి మళ్ళీ నువ్వు మళ్ళీ మొదలుపెట్టేవి శురువు చేసినావయ్యా ఏమయ్యా ఇది అని ఆయన ఇంకో మాట అంటాడు ఆ ఎవళ్ళు ఎవరు చెప్పు భీష్ముడు పోయాడు కర్ణుడు మా అన్నయ్య పోయాడు ద్రోణాచార్యుడు పోయాడు మా బాబా వెంకుహుడు పోయాడు అంటే చెప్తాడు అని పదహారు పేర్లు చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అయిపోయాడు అంటే పదహారు చెప్పేప్పుడు దీనికి ఆయా సంవత్సరం అయిపోయా అంటే సరే ఇప్పుడు వింట ఇప్పుడు విను అని చెప్తాడు రాముడు పోయాడు ఈయన పదహారు పేర్లు చెప్పాడు కదా శ్రీకృష్ణుడు ఒక పదహారు పేర్లు చెప్తాడు రాముడు పోయాడు రాముడు ఎవడో తెలుసా నీకు అంటే ఏదో లేలగా విన్నట్టే గుర్తు రామరాజ్యం అనే మాట విన్నా ఆ రాముడే పోయాడు నలుడు పోయినాడు నలుడు దమయంతిపతి ఆయన పోయినాడు అని ఇలాగా పదహారు మహారాజుల యొక్క పేర్లు వృత్తాంతాలు చెప్తాడు ఇలా పోయారు అంటే అప్పుడు ధర్మరాజు ఓహో ఆయనకి కను పోతుంది అదే అదే రహస్యం ఈ సంసారం యొక్క రహస్యం అదే అవును మృత్యు యుక్త సంసార ప్రతీది మృత్యు చేత గ్రస్తమయ్యే ఉన్నదివ సాగరగర శంకరులు ఎక్కడైనా కనుక ఉన్నట్లయితే అది మెటఫర్ అని గుర్తు చేస్తారు పని కట్టుకుని మరి గుర్తు చేస్తారు ఎందుకు అలా చేస్తారంటే మెటఫర్లని లిటరల్గా తీసుకునేటువంటి ఒక దురలమంటుంది మన దగ్గర అక్కడ మాట వలసకి సముద్రము అంటాడు నృత్యు సంసార సాగరాత్ అంటాడు సముద్రము ఓ క్యాన్వాస్ పెట్టి కుచ్చిపుచ్చుకుని సముద్రం మమ్మల్ని దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అక్కడ ఓ సముద్రం ఉంది ఆ సముద్రంలో నువ్వు పడిపోతే అప్పుడు నిన్ను శ్రీకృష్ణుడు వచ్చి పైకి వెళ్తాడు అంటే ప్రస్తుతానికి మనం బాగానే ఉన్నాయి ఇప్పుడు ఏ సముద్రంలో పడేయలేవు కదా ఇది నాట్ అబౌట్ ఫిజికల్ ఓషన్ ద క్లియర్ టాకింగ్ మెటఫర్ మెటఫర్ ని మెటఫర్ గా గుర్తించడం అత్యవసరం చాలా ముఖ్యం అది లేకపోతే కొన్ని వికృతములైన కంక్లూషన్స్ అన్ని వస్తాయి మంచిది ఊరికే నేను హెచ్చరిక చేశాను సాగర అంటే యథార్థంగా ఓ సముద్రం ఉంది దాంట్లో పడి ఉన్నాడని మీరు అలా లిటరల్ గా తీసుకోకూడదు సాగర ఇవ సాగర అంటే సముద్రము అంటే చూడు సముద్రము అంటే ఏమిటో తెలుసిన సముద్రము వంటిది అనర్థము అంటే మెటఫర్ ఎందుకండి సముద్రంతో మెటఫర్ ఎందుకు చేయాలి మెటఫర్ అంటే రూపకము పోలిక ఒక రకమైన పోలిక సముద్రంతో మెటఫర్ ఎందుకు చేయాలి దురుత్తరత్వాదు మీ అంతటా మీరు దానిని దాటేసి పైకి వచ్చేయటం సాధ్యం కాదు చాలా కష్టము కాలంలో పడ్డాడు అనుకోండి ఏదో కొంచెం గింజుకుంటే గట్టి మీదకి వస్తాడు సముద్రంలో పెడితే ఇంకేం గట్టి వస్తాడు అది గట్టేటుందో తెలీదు ఎటుందో తెలీదు దురుత్తరత్వా తస్మాత్ మృత్యు సంసార సాగరాత్ కాబట్టి మృత్యువుతో కూడిన సంసారము అనే సముద్రము నుండి అహం నేను తాం సముద్ధత్తా భవామి వారిని పైకి తీసుకోవచ్చు వాడను అగుడును అగుచున్నాను అంటే తప్పనిసరిగా నేను వారిని ఉద్ధరిస్తాను తప్పనిసరిగా ఉద్ధరిస్తాడు ఈశ్వరుడు తప్పనిసరిగా ఉద్ధరిస్తాడు From Vetananda Taru, the job of the religion is to bring out the innate divinity which is already there in every human being. That is what we have done in our religion. We have to do that in our religion, we have to do that in our religion, we have to do that in our religion. కాబట్టి ఈశ్వరుణ్ణి ఉపాసించినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి వైరాగ్యము ఇత్యాది గుణములను పైకి తీసుకొస్తాడు అని ఎప్పుడైతే మీరు వైరాగ్యం వచ్చిందో ఈశ్వరానుగ్రహం చేత ఆ వైరాగ్యము యొక్క బలం చేత ఆ వివేక బలంతో వైరాగ్యము వివేకము అవి బలం అంటే అవి ఆ బలముతోటి మీరు సంసారం బయటపడిపోతారు ఆ విధంగా మనకి వైరాగ్యమునిచ్చి వివేకమునిచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు ఈశ్వరుడు ఉద్ధరించే పని అలా ఓ శ్లోకం ఉంది నాకు గుర్తు రావట్లేదు ఆ శ్లోకం ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఈ దేవుడికి మీ మీద ఇష్టం ప్రీతి కలిగిందనుకోండి అరే వీడు మంచి భక్తుడు వీడిని నేను ఉద్ధరించాలి అని దేవుడికి ప్రీతి కలిగితే ఏం చేస్తాడు పొద్దున్నే వచ్చి చీపులు కట్టు మీ ఇంటి ముందు తుడిచేసి ముగ్గులు పెట్టేసి వెళ్ళిపోతాడా అలా మొదలు పెడతాడా ఈస్ ది వే హీఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ నో లేకపోతే కట్టే ఒకటి పట్టుకుని వచ్చి మీ చుట్టూ తిరుగుతూ మీ కాపల కష్టం ఉంటాడా అడిగినట్టు అలా చేయడు కదండి డి నాట్ లైక్ దాట్ మరి ఏముద్ధరిస్తాడండి అంటే బుద్ధిని ఇస్తాడు దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే బుద్ధిని ఇస్తాడు ఆ వివేక బుద్ధిని ఇస్తాడు వీడికి వివేకం పుట్టింది ఏమని ఆ వీటితో కలహం మనకి ఎందుక ఈ శత్రుభావం అనవసరం శత్రువులు అనేవాళ్ళు ఎవరు లేరు వాడు కూడా ఆత్మస్వరూపుడే తింటే తిట్టి ఉండొచ్చు వాడు కూడా ఆత్మస్వరూపుడే ఆ తిట్టిన దాంట్లో సత్యం ఏమైనా ఉందా ఇది తెలుసుకోవాలి అగరవాళ్ళు మనల్ని విమర్శిస్తే మనం తిరగబడి పది రెట్లు ఎక్కువ విమర్శించకూడదు వాడు ఒక శేషద్యం చదివితే నేను రెండు శేషపద్యాలు చదువుతానన్నట్టుగా ఉండకూడదు శేషపద్యం చదవడం అంటే బోన్లండి జంతు అలా ఫోర్వర్ నాటకాల్లో చదివింది వారు వాడు తండ్రిని తిడితే వాడి తాతను తిడతాను వాడు తండ్రిని తాతని తిడితే నేను ముత్తాతని ఆ పై తాతని తిడతానన్నట్టుగా ఉండకూడదు మీకు దృష్టాంతం చెప్తా సడన్గా గుర్తుకొచ్చి పంతొమ్మిది ఆ బ్రిటిష్ రాజ్యంలో రోజులు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో అతని పేరు గుర్తురావట్లేదు ఒక బ్రిటిషర్ అతడు ఇండియా మీద ఒక పుస్తకం ఆట వచ్చాడు ఆ పుస్తకానికి మదర్ ఇండియా అని పిలిపించాడు మదర్ ఇండియా తర్వాత మదర్ ఇండియా అనే పేరు ఇంకో రకంగా ప్రసిద్ధికి వచ్చింది మదర్ ఇండియా అనే మూవీ అది క్లాసికల్ మూవీ ఆ రకంగా వచ్చింది అందరికీ అదే తెలుసు కానీ ఇది తెలియదు మదర్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీస్లో ఎప్పుడూ వచ్చింది బట్ దట్ ఈస్ నాట్ ది మదర్ ఇండియా ద టైం రకంగా బాగుంటుంది వెళ్ళి అనదర్ మదర్ ఇండియా అతని పేరు ఏదో ఉంది మూర్ ఎంఓ ఆర్ఈ మూర్ అని ఏదో ఉంది ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఆయన రాశాడు మదర్ ఇండియా అని రాశాడు వెటకారంగా రాశాడు అంత సకాసం సెటాయం చూపిస్తాడు ఇదిగో మదర్ ఇండియా అంటాడు ఆ గంగలో సర్వం కాలని శవం కొట్టుకెళ్తూ ఉంటుంది అది చూపిస్తాడు అక్కడ ఆ జనాలను చూపిస్తాడు ఆ మణికర్ణికా ఘాట్లో అది చూపిస్తాడు చూపించి దాని మీద ఒక ఎస్ఏ రాస్తాడు ఎరా మదర్ ఇండియా అంటే ఇదేనా మదర్ ఇండియా దిస్ ఈజ్ హౌ యూ ట్రీట్ మదర్ ఇండియా అని రాస్తాడు అదైపోతుంది ఓ స్లాముకులు వెళ్తాడు అక్కడ ఉన్నవన్నీ రాస్తాడు బొమ్మలతో సహా దిస్ ఈజ్ హౌ ద మదర్ ఇండియా ఈజ్ మెయింటైన్ బై ఇండియన్స్ అని రాస్తాడు ఎంత లటకారంగా రాస్తాడంటే ది వర్స్ట్ సెటైరికల్ బుక్ దాని పేరు పేరు ఎలా పెట్టాడు చూసారా మొదటి లే ఒక జాతిని అంతకంటే నీచంగా అవమానించడం సాధ్యం కాదు అలా రాస్తారు ఎందుకని వాళ్ళే పరిపాలిస్తున్నారుగా పరిపాలించేదే వాళ్ళు వాడు ఇష్టమే ఎవడు కాదని ప్రొటెస్ట్ కూడా చేసి వాళ్ళు ఎవరు పబ్లిష్ చేస్తారు మహాత్మా గాంధీ గారు దానికి కాపీ సంపాదించారు చదివారు చదివి aina oka statement ichchar i read this book it is the the drain inspector's report anne daniki ichcharaina own words lo a drain inspector's report drain undte kulsu kada muriki kaalava danike danime inspector avvuntadu vadi vadi job e undi ఆ మురికి కాలంలో ఉండేటువంటి ఆ మురికిని ఎగ్జామిన్ చేసి స్టడీ చేసి పరిశోధన చేసి పరిశీలన చేసి రిపోర్ట్ రాస్తారు మురికిని పరిశీలన చేస్తారు ఆ బస్తీ నుంచి వస్తున్న మురికిని అది అది ఒక రిపోర్ట్ ఇస్తుంది దానికి బస్తీ వాసుల యొక్క కల్చర్కి సంబంధమే ఉండదు సంబంధమేమి ఉండదంటే బస్తీవాసుల యొక్క అద్భుతమైన కల్చర్ కూడా ఉంటుంది ఆ రిపోర్ట్లో అది ప్రతి అది కనపడదు మీకు ఆ రిపోర్ట్లో ఏది కనపడుతుంది ఆ బస్తీ నుంచి వచ్చే మురికే కనపడుతుంది ఆయన అలా దానికి అది పేరు పెట్టారు దిస్ మూర్స్ బుక్ ఐ హెవ్ రెడీ ఇట్ ఈజ్ ఎ డ్రైన్ ఇన్స్పెక్టర్స్ రిపోర్ట్ అని ఆయన ఏమన్నారంటే ఇంకా ఫర్దర్గా ప్రతి భారతీయుడు దాన్ని చదవాలి అని నేను రికమెండ్ చేసుకున్నాను ఎందుకంటే ఒక డ్రైన్ ఇన్స్పెక్టర్స్ రిపోర్ట్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అని చెప్తారు కాబట్టి సభ చేసి సత్కారం చేసి మెడలో మాలలు వేసిన వాడు మీకు చేసే ఉపకారం ఏమి ఉండదు మీ గురించి అతిశయోక్తులే చెప్తాడు ఒకవేళ చెప్పినవన్నీ సత్యాలైనా కూడా మన గురించి మనకి తెలుసున్న విషయాన్ని చెప్తాడు కానీ ఎవడైనా శత్రుభావ శత్రుభావంతో మనల్ని విమర్శిస్తే వాడు మనలో ఉండే ముదికిని వెతుకుతుంది డ్రైన్ ఇన్స్పెక్టర్ జాబ్ చేస్తుంది వాడు మంచి కనపడుతుంది వాడికి వాడికి కనపడుతుంది కానీ కనపడ్డ మంచినంతనే పక్కకు పెట్టేస్తారు ముదికినే పట్టుకుంటాడు పట్టుకుని దాన్ని వాడు విమర్శిస్తాడు సో గాంధీ చెప్పిన సూత్రం ప్రకారం ఎవడైనా మనల్ని విమర్శిస్తే మనం ఆ విమర్శని చాలా జాగ్రత్తగా వినాలి ని థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ బాబు నాలో ఉండే దోషాలని నువ్వు నా దృష్టికి తెచ్చినందుకు సంతోషం అప్పుడు ఇంకా దోషాలు పోతాయి సపోజ్ వాడు చెప్పిన దాంట్లో దోషమే లేదనుకోండి వాటి జాయ్ ఇట్ ఈస్ ఎందుకంటే వాడన్న వాడి రిపోర్ట్లో వేసిన దోషాలను నిందలు ఏవి కూడా నా ఇందు లేవు వాటే జాయ్ నువ్వు అసత్యం పలుకుతావో అన్నాడనుకోండి బట్ ఐ నో నేను అసత్యం పలకాను అని నాకు తెలుస్తూ ఉంటుంది ఎంత హ్యాపీ అండి కాబట్టి శత్రువు అనేవాడు ఎవడూ లేడు అందరూ ఆత్మరూపుమే అని వీడికి వివేకం కలుగుతుంది అది ఈశ్వరుని యొక్క కృప ఆ వివేకం వల్ల హృదయం నుండి ద్వేషము తద్వారా దుఃఖము మొదలైనటువంటి నెగిటివ్ ఇమోషన్స్ అన్నీ కూడా ఒకరిగిపోతాయి అప్పుడు హృదయము శాంతముగా ఉంటుంది వీడు మృత్యు సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడినాడు అలా ఉద్ధరిస్తాడు శ్రీకృష్ణుడు ఆ వివేక బుద్ధిని అనుగ్రహించడం ద్వారా వైరాగ్యాన్ని కలగజేయడం ద్వారా మనల్ని ఉద్ధరిస్తాడు మృత్యు సంసార సాగరం నుండి అలా ఉద్ధరిస్తాడు మీరు ఫిజికల్గా చూసుకోకూడదు ఇక్కడ ఫిజికల్ ఏమీ లేదు సాగర ఇవ సాగర